అంటే ప్రజ ఉన్నప్పుడే రాజు ఉంటాడు అలాగే రాజు ఉన్నప్పుడే ప్రజ ఉంటారు ప్రజ అంటే ఒక ఆర్గనైజ్డ్ సోషల్ స్ట్రక్చర్కి ప్రజ అని పేరు సో ఆర్గనైజ్డ్ సొసైటీలో ఉండే వ్యక్తులని ప్రజలు అంటారు కాబట్టి రాజు ఉన్నప్పుడే ప్రజలు ఉంటారు ప్రజలు ఉన్నప్పుడే రాజు ఉంటారు రాజా ప్రజ కలిసి ఉంటాయి విడతీయడం కుదరదు అలాగే జీవుడు ఈశ్వరుడు ఈశ్వరుడు భక్తుడు సో దీస్ ఆర్ ఆల్వేస్ టుగెదర్ సతి జీవత్వే ఈశ్వరత్వం వస్తాత్ సతి ఈశ్వరత్వే జీవత్వం వచ్చి అని ఈశ్వరత్వం ఉంటే జీవత్వం ఉంటుంది జీవత్వం ఉంటే ఈశ్వరత్వం లైక్ రాజా అండ్ ప్రజ సో కాబట్టి సయుజ సఖాయ అని వృక్షం పరిషస్వ జాతి భాష్యం నేను ఉడికే మంత్రం పైపైని చెప్పేస్తున్నాను మీకు సమానం వృక్షం పరిశస్వ జాతే పరిశస్వ జాతే అంటే పరిష్వంగం చేసుకుని ఉన్నారు పరిష్వంగం అంటే కౌగిలి అంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఒకళ్ళు కౌగులించుకుని ఉన్నారు కాదు ఒకే చెట్టుని కౌగులించుకుని ఉన్నారు అంటే ఒకే చెట్టుపై మకాము చేసి ఉన్నారు ఏమిటో తెలుసు ఒకే చెట్టు దేహం దేహానికి చెత్తని చెట్టు దేహాన్ని చెత్తను ఎందుకు అంటారంటే అనేక కారణాలు చెట్ ఇప్పుడు చెట్టు ఉందనుకోండి ఓ చెట్టు నుంచి మరో చెట్టు పుడుతుంది విత్తనం ద్వారా అలాగే ఓ దేహం నుంచి ఇంకో దేహం పుట్టుతుంది ఓ దేహం నుంచి ఇంకో దేహం పుట్టడం అంటే ఈ దేహంతో కర్మలు చేస్తాడు ఆ కర్మలు చేసి ఆ కర్మ బీజం చేతని ఇంకో దేహాన్ని పొందుతాడు మంచి కర్మలు చేసి స్వర్గల దేహాన్ని పొందుతాడు పాప కర్మలు చేసి నరక దేహాన్ని పొందుతాడు లేకపోతే మిశ్రమ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసి మళ్ళీ మనుష్య దేహాన్ని పొందుతాడు సో దేహము ఇంకో దేహానికి కారణమవుతూ ఉంటుంది దేహ పరంపర చెట్టు విత్తు ద్వారా ఇంకో చెట్టుకు కారణమైనట్టుగా ఇక్కడ విత్తు స్థానంలో కర్మ సంస్కారములు కర్మవాపనలు ఉంటాయి అలాగనమాట కాబట్టి దీని దేహాన్ని చెట్టుతో పోల్చారు తర్వాత చెట్టుకు కొమ్ము ఉంటుంది దేహానికి కొమ్ము ఉంటుంది ఏమిటండి దేహానికి కొమ్ము ఏమిటండి పదిహేనో అధ్యాయంలో కర్మానుబంధీని మనుష్యలోకే చెట్టు కింద వర్ణించారు కదండి అశ్వత్థ వృక్షం కింద వర్ణించి మరి అశ్వథ వృక్షానికి కొమ్మలు ఏమిటన్నారు చిగుళ్ళు ఏమిటి ఆకులు ఏమిటి చందాంశాని అని మొత్తం రూపంలో చెప్పి వ్రేళ్ళు ఏమిటి అవన్నీ చెప్పి మరి కొమ్మలేమిటి అంటే కమ్మ కమ్మలే కొమ్మలు దేహానికి దేహం నుంచి కొమ్మ దేహం నుంచి చెట్టు నుంచి కొమ్మలు పుడతాయి అలాగే దేహం నుంచి కర్మలు పుడతాయి కొమ్మ కర్మ కొంచెం మీరు ఆ పదాలని డోన్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ఇటు దే హో రిలేషన్ అంటే రూపకమే దృష్టాంతమే సో దేహం చెట్టు నుంచి కొమ్మలు కుట్టినట్టుగా దేహం నుంచి కర్మలు పుడతాయి తర్వాత కొమ్మ నుంచి కొమ్మ పుడుతుంది అలాగే కర్మ నుంచి కర్మ పుడుతుంది ఓ కర్మ చేశారంటే ఆ ఒక కర్మ చేయకుండా చేతులు తట్టు కూర్చున్నారా మీరు కృతార్థలు ఒక కర్మ చేశారంటే అయిపోయిందంటే ఫయ ఇంకా కర్మ మీద కర్మ చేస్తూ ఉండే పెళ్లి చేసుకుంటాడు ఇంకా చూసుకుంటూ ఉండే కొన్ని వెళ్ళి కలితే మరొకటి ఒక కర్మ చేస్తాడు ఇంకా ఆ ఒక కర్మ నుంచి కర్మ నుంచి కలిస్తే కర్మ నుంచి కర్వలాగా చేస్తూనే ఉంటాడు ఇంకా అది అనంతంగా కలుస్తూ ఉంటుంది అది ఎలాగైతే చెట్టు ఓ కొమ్మ అది రెండవుతుంది మళ్ళీ ఇంకా రెండు అవుతుంది అలా కొమ్మ నుంచి కొమ్మలు అలాగే శాఖోపశాఖలు అంటారు కదండి అలా కాబట్టి ఇన్ని కారణాల చేతను దేహాన్ని చెట్టుతో వర్ణించారు చెట్టుకి కొమ్మలు ఉంటాయి ఇక చేతులు కాళ్ళు కొమ్మలాగే ఉంటాయి సంథింగ్ లైక్ అలా వర్ణించారు అశ్వత్వసం పదిహేను అధ్యాయంలో భగవసరంగా వస్తుంది ఫైనల్గా వృశ్చియతే ఇది వృక్ష చెట్టు యొక్క లక్షణం ఏమిటంటే దాన్ని నరికేస్తూ ఉంటారు నరకబడేది సంస్కృతంలో దానికి ఆ పేరు అందుకు ఎక్కడున్నా నరికేయడం ఏదైనా దానికి ఆ టైం లాగా నరికి పరమూలుగా నగరాల్లో ఉంటే ఎప్పుడు నరికేస్తారో చెప్పలేను ఇంకా అడవుల్లో ఉందనుకోండి వెతికి పట్టుకుని దాంట్లో ఏదైనా తిసనంత గుణం ఉంటే ఆ గుణా చేతన ఆకర్షితులైపోయి వెతికి పట్టుకుని నరికేస్తారు సో చెట్టు బతకనేవ్వరు కాబట్టి ఈ దేహాన్ని కూడా నరికి వేయట సంభవమే ఇలాగా కాలం నరికేస్తూ ఉంటుంది లేదా మనిషి ఆత్మజ్ఞానాన్ని పొంది పునర్జన్మ లేకుండా చేసుకుని ఆ విధంగా దేహ పరంపరకి అద్దు వేసేయొచ్చు సో ఇన్ని కారణాల చేత ఈ దేహాన్నే వృక్షం ఇక్కడ రూపకం చేశారు జీవుడే పక్షి ఈశ్వరుడు మరో పక్షి ఈ రెండు పక్షులు ఒకే చెట్టులో ఉన్నాయి ఇదే చెట్టు మళ్ళీ రెండు చెట్లేం కావు ఈ చెట్టే అంటే హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడని మనకు తెలుసు కదా సో సమానం వృక్షం పరిశస్వ జాతే ఈ ఆదనము అదనం అంటే భోజనం సంగతి ఆ సెకండ్ హాఫ్ రేపు చెప్తాను భాష్యం చూద్దాం కొంచెం ప్రాగ్రెస్ చేసి ఆ మంత్ర ఓకే ద్వాపర్ణ సుపర్ణౌ శోభనపతనౌ సుపర్ణౌ వా అంటే డ్వౌ రెండు సుపర్ణ అంటే సూపర్ సుపట్న సు అంటే శోభన పతన రెక్కలు అందమైన రెక్కలు గలవి కనుక సుపర్ణవు సో అందమైన రెక్కలు ఏదో కవితా ధోరణలో వర్ణిస్తున్నారు కదా ఏదో అందం అదెవరు అందం ఉంటే అదే ఆ అందమే సో శోభన పతనము సుపర్ణవు ఈ సుపర్ణము ఒక పక్షి కూడా ఉంది ఆ సుపర్ణ శబ్దము వేదంలో తరచుగా పడతారు డివైన్ ఈకి సుపర్ణోసి గరుత్మాన్ అని కూడా మంత్రం ఉంది సుపర్ణోసి గరుత్మాన్ అని సో హే గరుత్మాన్ ఓ గరుత్మంతుడా నీవు సుపర్ణుడవు అంటే మంచి అందమైన రెక్కలు గల వాడవును సుపర్ణోసి తర్వాత సుపర్ణ శబ్దానికి గరుడ పక్ష అర్థం ఉండొచ్చు మహర్షి మీరు డెక్షనరీ తీసుకొచ్చింది అది సంఖ్య గరుడ పక్షను ఒక పక్షు వేరు గరుడ పక్షి వేరు Some are related. They are all related. Uh, but still, uh, Garuda-pakṣi is supposed to be bigger and more powerful and all that. So, suparna-o. So, Veda-lo suparna-śibdāna-tarcita-vartā. Hayatriyao iti cha-pane-akṣle. Suparna, ke brahm-mha-nās, trisuparna-mpathanti, ke pan-kintra-pnu-vāntu, etc., etc., trisuparna-mantra-mulani, three tri sets of mantras. వాటికి సుపర్ణ మంత్రాలు మూడు ఉన్నాయి కనుక త్రిసుపర్ణ మంత్రము చూడండి త్రి అనే మాట చూడండి సంస్కృతి ఇంగ్లీష్ నుంచి సంస్కృతా లేకపోతే సంస్కృతి ఇంగ్లీషా కూర్చుని వెరీ క్లోజ్ లాంగ్వేజెస్ ఎనీవే సో వేదంలో సుపర్ణ శబ్దాన్ని చాలా తరచుగా వాడేస్తూ అది ఆ వైదిక సంస్కృతిలో ఉండే ఆ లక్షణం సో సుపర్ణం లేకపోతే ఆయన దీనికి ఇంత పెద్ద చర్చ ఏం అక్కర్లేదండి ఏదో పక్షులు అనుకోవచ్చు అంటున్నారు ఆయన పక్షి సామాన్యాద్వా సుపర్ణవు సుపర్ణవ్ అంటే గరుడ పక్షులను లేకపోతే మంచి అందమైన రెక్కలు కలవనో ఇంకా అన్ని అక్కర్లేదు ఏ పక్షి కూడా సుపర్ణవ్ అనే అనొచ్చు కేవలం ఒక పర్టికులర్ వెరైటీ పక్షి అయి చెప్పక్కర్లేదు పక్షి సామాన్యాద్వా సుపర్ణవ్ ఇన్ జనరల్ బర్డ్ బస్ ఓబర్ అందమైన రెక్కలు గల గరుడ పక్షి అని అలాగంటే అర్థాలు అంతంత అర్థాలు మీరు తీయకపోయినా పర్వాలేదు పక్షి చెప్పండి అని కూడా అంటున్నారు సో పక్షి సామాన్యద్వా సుపర్ణం తర్వాత సయుజ సయుజం సహైవ సర్వద యుక్తం ఎప్పుడు కలిసే ఉంటారు సయుజ అంటే సయుజం ఎప్పుడు కలిసే ఉంటారు సో ఎప్పుడూ కలిసే ఉంటారు కనుక మంచి స్నేహితులు అనే మాట తర్వాత వస్తుంది లివింగ్ టుగెదర్ లివింగ్ టుగెదర్ లివింగ్ టుగెదరే కాదు పూర్ణమైన ప్రేమ కూడా కలవారు అని మళ్ళీ వేరే చెప్తారు తర్వాత సఖాయా సఖాయ సమానాఖ్యానౌ సమానాభివ్యక్తి కారణం సఖాయం సమాన ఆఖ్యానం సఖ అంటే నేను చెప్పాను చూడండి సఖ ఖ అంటే ఆఖ్యానం సో సమానమైన ఆఖ్యానం అంటే ఒకళ్ళని చెప్తే రెండో వాళ్ళని చెప్పి తీరుతారు కలిపి చెప్తారు సమానమైన ఆఖ్యానం సో ఆ కారణంగా సఖాయం లేకపోతే ఇంకో రకంగా చెప్పచ్చు సమాన అభివ్యక్తి కారణం అభివ్యక్తి అంటే ప్రకటమగుట ఇప్పుడు జీవుడు ప్రకటమవటానికి కారణం ఏమిటి తెలిసినా దేహం దేహం ఉండబట్టి జీవుడు ప్రకటమవుతుంది దేహాభిమానంతో ఈగో అంటే దేహాభిమానం దేహాన్ని ఆశ్రయించుకునే ఈగో ఉంటుంది సో ఈగోని మహాత్ములు ఎలా వర్ణిస్తారంటే మీరు నిద్ర లేస్తారండి నిద్ర లేచినప్పుడు సడన్లీ అంతదాకా కరెంట్ పోయి ఒక్కసారిగా ప్యాలెస్లోకి కరెంట్ వచ్చినట్టుగా సో ఈ దేహం ఒక పురం కదా ఇది ఇట్స్ ఎ ప్యాలస్ సో ప్యాలెస్ ఆఫ్ లెవెన్ గేట్స్ సిటీ ఆఫ్ లెవెన్ గేట్స్ కరెంట్ పోయింది చీకటి చీకటిగా ఉంది సడన్గా కరెంట్ వస్తే ఏమవుతుందండి ఒక్కసారిగా టీవీలన్నీ మోగడం ప్రారంభిస్తాయి లైట్లన్నీ వెలిగిపోతూ ఉంటాయి ఫ్యాన్లన్నీ తిరిగిపోతాయి ఇలా ఏదో అవుతుంది ఆ విధంగా వీడు నిద్ర లేచేప్పటికీ సిటీలోకి కరెంట్ వచ్చినట్టే అలా అవుతుంది సో మెనీ ఫంక్షన్స్ దే స్టాప్ ఆపరేటివ్ అంతకుముందు ఓ మోటరు మీరు స్విచ్ ఆఫ్ చే స్విచ్ ఆన్ చేసి మోటార్ కరెంట్ పోయింది అది అది ఖాళీగా తిరగట్లేదు కరెంట్ రాగానే అది కూడా స్టార్ట్ అన్ని స్టార్ట్ అయిపోతాయండి ఏది అంటే అది పోయినప్పుడు ఈరోజు నిమిషన్స్ కరెంట్ పోయినప్పుడు పడుక్కోవాలంటే ఈ అర్ధరాత్రికి జరండి వచ్చి మిమ్మల్ని లేపుతుంది అని చేత మొత్తం స్విచ్లన్నీ బంధు పెట్టి పడుకోవాలి ఎందుకంటే వచ్చిందంటే మటుకు అన్నీ స్టార్ట్ అయిపోతాయి ఏ విధంగా నిద్రలోంచి బయటకు వచ్చారనేప్పటికీ సూర్యోదయం అయినట్టు ఆత్మా అనే సూర్యుని యొక్క ప్రకాశం రిఫ్లెక్ట్ అయిపోతుంది అంటే వెంటనే అన్ని ఫంక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి ఈ ఫంక్షన్స్ అన్ని మీరు ఇప్పుడు చెప్పండి ఫంక్షన్స్ స్టార్ట్ కావడానికి ముందు ఈగో ఉంటుందా స్టార్ట్ అయిన తర్వాత వస్తుందా ఈగో స్టార్ట్ అయిన తర్వాత వస్తుంది ఇక్కడ కూడా అంతే ఒకసారి ఫంక్షన్స్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆ హా నేను ఎంత పెద్ద ఇల్లు పెట్టాను అని మీరు ఏదో అనుకుంటాడు సంథింగ్ లైక్ దాట్ సో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఫంక్షన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి చెవి వినడం ప్రారంభిస్తుంది ఇక్కడ చూడడం ప్రారంభిస్తుంది ముక్కు గంధాన్ని అగ్రాన్నిస్తుంది కాఫీ పెడుతున్నారనే సంగతి తెలుస్తుంది ఇవన్నీ ఒక్కసారిగా తెలిసేపటి నేను అనేది ఈ ఫంక్షన్స్ అన్న తర్వాత నేను వస్తుంది సో ఈ నేను అన్నది ఈ ఫంక్షన్స్ నుంచి పుడుతుంది ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ ఫుడ్ బాడీని ఆశ్రయించుకుని ఉంటాయి ఫుడ్ బాడీ లేకపోతే ఫంక్షన్స్ ఉండవు సో ఎనర్జీ ఉంటుంది ఫుడ్ బాడీ లేదు ఇప్పుడు ఫ్యాను ఫ్యాను ఆ ఫిజికల్ షేప్ లేకపోతే రొటేషన్ ఉండదు ఎలక్ట్రిసిటీ ఉంటుంది రొటేషన్ సో ఆ విధంగా బాడీ లేకపోతే ఫంక్షన్స్ ఉండవు ఆర్గానిక్ బాడీ ఉండాలి ఫంక్షన్స్ సో ఫంక్షన్స్ అన్నీ ముందు ఉంటాయి తర్వాత ఈగో కొడుతుంది కనుక ఈగోకి అహం అనేది అభివ్యక్తం అవటానికి కారణం ఏమిటి దేహము అంతే కదా ఈగోకి దేహం తర్వాత ఈశ్వరుడు ప్రకటన అవ్వాలి ఎలా ప్రకటమవుతుంది దేహం అందు ప్రకటమవుతుంది ఎలా ప్రకటమవుతుంది దేహంలో చక్షుషక్షు శ్రోత్రస్సు శ్రోత్రం మనసు మనహ ఆ విధంగా ఈశ్వరుడు దేహంలో ప్రకటన అవుతాడు కాబట్టి జీవుడు దేహంలోనే ప్రకటమవుతున్నాడు ఈశ్వరుడు దేహంలోనే ప్రకటమవుతున్నాడు ఇటు వచ్చే సీక్వెన్స్లో కొంచెం తేడా ముందు ఈశ్వరుడు ప్రకటమవుతాడు తర్వాత జీవుడు ప్రకటమవుతాడు ఇప్పుడు చీకటితో దెబ్బలో అడుకుంటున్నారు కరెంట్ పోయింది సరే ఆపుతారు మళ్ళీ కరెంట్ వచ్చిన మళ్ళీ ఈశ్వరు చేస్తారు ఎందుకంటే అజ్ఞానాన్ని ప్రకటించాలంటే కూడా చుట్టూ కొంత జ్ఞానం ఉండాలి కొంత వెలుతురు ఉండాలి జ్ఞాన ప్రకాశంలోనే అజ్ఞానం బయటకు వస్తుంది సో ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశంలోనే వీళ్ళు అజ్ఞానం బయటకు వస్తుంది కాబట్టి ఆ సీక్వెన్స్ని బట్టి ముందు ఈశ్వరుడు ప్రకటమవుతాడు తర్వాత జీవుడు ప్రకటన పడని ముందు వెనుకలు ఈజ్ నాట్ ది ఇష్యూ ఒకే చెట్టులో ఈశ్వరుడు జీవుడు ఉన్నారు పాయింట్ సో ఆ కారణంగా సమాన అభివ్యక్తి కారణం అందుకోసమని సఖాయవు ఓకే ూత భూత సంతౌ ఈ విధముగా ఉన్నవారై జీవేశ్వరులు జీవేశ్వరులు ఈ విధంగా ఉండి ఏం చేస్తున్నారు అంటే సమాన వృక్షం పరిశస్ప్రజాతి ఈ శ్లోకం లేనప్పటికీ జీవేశ్వరులకి భేదాన్ని బోధిస్తున్నారు అనుకున్నారు అలాగే అనుకోవట్లేదు కదా మీరు ఒక అంటే ఇట్ ఈజ్ జీవుడు ఈశ్వరుణ్ణి చేరుకోవాలంటే ఈ కల్పిత ఈగో కల్పితమైన అహంకారము వస్తువైన చైతన్యంలో విలీనం కావాలి ఆ అవగాహన ఆ మునక అంతే జీవుడు ఈశ్వరుని చేరుకోవడం అంటే సో నీడ వెళ్ళి ఆ మనిషిలో కలిసిపోవాలి ఇదే ప్రయాణం ఇట్ ఇస్ జర్నీ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు యువర్ సైఫ్ కాబట్టి ఈ జర్నీ చేయాల్సిందెముడు జీవుడు తీర జర్నీ చేసినప్పుడు ఆ జర్నీ పూర్తయినప్పుడు ఆ జీవుడు మిగిలి ఉండడు అలాంటి జర్నీ చాలా వెరీ అమ్యూజింగ్ జర్నీ ఇది అసలు వేదాంత పాఠం అలాంటిది వేదాంత పాఠానికి వచ్చేవాడు అహం అహం అహంకారి వస్తాడు అహం నేను పాఠానికి వెళ్తున్నాను అహంకరోమి అని అహంకారి వస్తాడు కదా కానీ తీరా పాఠం అయ్యేప్పటికీ ఏమిటో పాఠానికి వెళ్ళొచ్చామని పేరే కానీ ఈ అహంకారాన్ని ఏం చేయాలో అర్థం కానీ అహంకారాన్ని మట్టుబెట్టి పాఠం వేదాంత పాఠం అంటే వేదాంత పాఠం యొక్క లక్షణం ఇది అహంకారానికి స్థానం ఉన్నది అందుకైతేనే ఖచ్చితమైన వేదాంత పాఠం విన్న తర్వాత మీకు ఇంతకుముందు చూపించినటువంటి కొన్ని అవలక్షణాలు ఉంటాయో ఆ ఈగోకి సంబంధించిన అవలక్షణాలు అవి దృఢంగా చూపించటం ఎందుకంటే ఈ పాఠం ఇది పచ్చి వెలక్క గొంతులో పడుతుందని అంటారే అలా అర్థం వస్తుంది ఇప్పుడు ఎవరైనా తిట్టాలనుకోండి మంచి బలమైన ఈగో ఉండాలి మామూలుగా హలో అంటే హలో ఉండడానికి పిచ్చినంత ఈగో చాలు ఫంక్షన్ ఈగో చాలు తిట్టాలంటే ఆ ఈగోని బాగా బ్రోత్ చేసి అప్పుడు తిట్టగలుగుతారు కనుక వేదాంతం ఎంత వస్తుంది అధ్య నిజంగా అధ్యయనం చేస్తే దీన్ని కూడా ఈగో బోస్టింగ్కి వాడుకుంటే అది వేరే సంగతి అప్పుడు ఏం ఉపయోగం లేదు కాబట్టి ఇక్కడ అహంకారము అహంకారం తగ్గిపోతుంది అహంకారం తగ్గిపోయేప్పటికీ ఏదో తిట్టబుద్ధి కాదు ఫోన్లేదు తిట్టే ఉధ్యం చేయబోతుపోయింది Let him ఏదో సంథింగ్ హీ వాంట్స్ టు గ్రాబ్ ఓకే లెట్ ఇన్ గ్రాబ్ let him అనే ఒక ఫిలాసఫీ ఆ ఈగో పైకి రాలేదనమాట ఆ సంస్కార బలం అలా ఉంది కనుక ఇక్కడ జీవుడంటే ఈగో అహంకారం ఈశ్వరుడు అంటే ఆ ఈగోకి మూలంలో ఉండే చైతన్యం కాబట్టి ఇక్కడ ఉన్నవి రెండు కావు నీడ వెళ్ళి వస్తువులో కలవడమే రెండు లేవు ఇక్కడ ఒకటే ఉన్నాయి కానీ కవితాధోరణిలో దాన్ని బోధిస్తున్నారు కాబట్టి రెండు ఉన్నాయని అదేదో భేదాన్ని బోధించే మంత్రం అని మాత్రం అలాగా కొంతమంది ఆ భ్రమపడే అవకాశం ఉంది అందుకోసం లానీవే సో సమానం వృక్షం పరిశస్వ దాన్ని చెప్తున్నారు సమానం అవిశేషం ఉపలబ్ధ్యధిష్టానతయా ఏకం వృక్షం వృక్షమివ ఉచ్చేదనసామాన్యా శరీరం వృక్షం పరిశస్వజావంత సో ఏంభూత సంతౌముగా ఉన్నవారై అంటే సఖాయం సయుగవు అలా ఉన్నవారై సమానం వృక్షం ఒకే చెట్టుని సమానం అంటే అవిశేషం తేడా లేదు అని అర్థం ఇప్పుడు చూడండి ఈ ఈ మంత్రంలో దేనిని బోధిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు జీవేశ్వరుల భేదాన్ని బోధించట్లేదు ఈ మంత్రంలో జీవేశ్వరుల భేదము అందరికీ అనుభవంలో ఉన్నది అందరి చేత అనుభూయమానం అందరూ కూడా నేను వేరు ఈశ్వరుడు వేరు అనే స్వీకరిస్తూ ఉంటాను సో అందరూ చాలా సహజంగా స్వభావ సిద్ధంగా భావిస్తూ ఉండేటువంటి ఏ దృష్టికోణము నేను వేరు ఈశ్వరుడు వేరు అని ఆ దృష్టికోణాన్ని తీసుకుని దాన్ని సుతరాము నిరాకరించకుండగా ఓకే నువ్వు వేరుగా ఉన్నావు ఈశ్వరుడు వేరుగా ఉన్నారు కదా నువ్వో పక్షి ఈశ్వరుడో పక్షి గుడ్ వీఆర్ డిఫరెంట్ ఎవరు నువ్వేరు ఈశ్వరుడు వేరు ఓకే గుడ్ వీఆర్ డిఫరెంట్ బట్ బట్ దెన్ యూ జస్ట్ వెయిట్ అండ్ లిసన్ నువ్వు ఒక పక్షివి ఈశ్వరుడు ఒక పక్షివి అనేప్పటికీ అమైన ఆల్ట్రెడీ ఒక సామాన్యం వచ్చేసింది ఒక ఈక్వాలిటీ వచ్చేసింది కదండి నువ్వు బండరాయివి ఈశ్వరుడేమో జద్దగడ్డగా అభిమానంగా ఏదో ఉంటాడు అలా చెప్తే ఏమో ఏదో తెలియదు అలా చెప్పట్లేదు కదా ఈశ్వరుడు పక్షి నువ్వు కూడా పక్షివే అప్పుడే సామాన్యం వచ్చింది చూడండి తర్వాత మీరు ఆ పక్షేమో అక్కడ వైకుంఠంలో చెట్టు మీద ఉంటుంది ఈ పక్షి ఇక్కడ భూలోకంలో మళ్ళీ చెట్టు మీద కాదు సమానం వృక్షం ఎప్పుడూ కలిసే ఉంటారు ఎప్పుడూ కలిసే తింటారు కలిసే మిమ్మల్ని పిలుస్తారు కలి అంతా ఒకే చెట్టు మీద ఉంటారు ఏమిటి వాట్ ఈజ్ ది ఎంఫోసైస్ భేదాన్ని ఎంఫోసైస్ చేస్తూ లేకపోతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వీడు భేదంలో మునిగి ఉన్నాడు ఈ భేదంలో మునుగున్న వాడిని మెల్లమెల్లగా మెల్లమెల్లగా అభేదం వైపుకి తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తున్నా వాట్ ఈస్ ది ఎఫర్ట్ గోయింగ్ ఆన్ హియర్ మీకు ఏమనిపిస్తున్నా మంత్రం చూస్తే మంత్రం భేదాన్ని నిరూ నిరూపించటం కోసం బయలుదేరలేదు భేదాన్ని నిరూపించక్కర్లేదు కూడా ఎందుకంటే భేదము మనకి మన నిత్య జీవితంలో అనుభవంలో ఉన్నది అది భేదాన్ని నిరూపిస్తే అప్రమాణం అయిపోతుంది అది నిరూపిస్తే అప్రమాణం అయిపోతుంది విశేషంపులు వేస్తా ప్రమాణం కాదు ఎందుకంటే సపోజ్ ఇప్పుడు సపోజ్ అదే పరీక్షలో రిజల్ట్స్ వచ్చాయనుకోండి ఒకడు పరీక్ష పేపర్లో రిజల్ట్ చూసేసుకున్నాడు వాడికి ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయిపోయాడు ఈ లోపల వాడి అదే సమయంలో మరో చోటు ఉండి ఇంకొకడు వీడి మిత్రుడు కూడా చూ మిత్రుడో బంధువు ఎవడో చూశారు చూసి పరీక్ష పేసారు వీడు పరుగు పరుగు పరుగు పరుగు మీద ఆయాస పడిపోతే వచ్చి పెద్ద జంతు వేసే రే నువ్వు పరీక్ష వేసాయవురా అని చెప్పాడు చెప్తే వాడన్నాడు నాకు తెలుసా సంఘటన ఏమైంది వీడి పొరుగు వీడి ఆదుర్ద వేస్ట్ అయిందా లేదా పాపం ఫోన్లో ఎంత తెలుసు సంతోషం థ్యాంక్ ఎనీ ఇన్ ఎనీ కేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అన్ ఇన్ ఎనీ కేస్ అంటే నువ్వు చెప్పింది నాకు ఎందుకు పనికిరాని సమాచారం అది అయినప్పటికీ కూడా నువ్వు పాపం ప్రేమతో చెప్పావు కాబట్టి నువ్వు ఇచ్చిన సమాచారానికి కాదు సమాచారంలో విలువ ఏం లేదు కానీ ఆ సమాచారం వెనుక ఉండే ప్రేమకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని వీడు థ్యాంక్స్ చెప్తాడు అంతే కదా అలాగే దేవుడు వేరు నువ్వు వేరు అని చెప్పడం అలాంటిదే అప్రమాణం శాస్త్రం ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుస్తుందని మీరు అనుకుంటుందే శాస్త్రం వచ్చి చెప్పిందనుకోండి అది ఇంక ప్రమాణం ఎలా అవుతుంది శాస్త్రం అప్రమాణం కనుక అంటే అప్రమాణం అయిపోతుందంటే అది చెప్పేది కరెక్టా తప్ప అని కాదు పాయింట్ శాస్త్రము వృథ వ్యర్థం అయిపోతుంది అది చెప్పాల్సింది ఏమీ లేదు కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఆల్రెడీ మీకు తెలుసున్న సమాచారాన్ని మీకు చెప్పినట్టు అవుతుంది ఇది చెబేసి అలా అవ్వకూడదు శాస్త్రం కాబట్టి శాస్త్రం ఏం చేస్తుందంటే మనకి నిత్య జీవితంలో అనుభవంలో ఉన్నటువంటి భేదాన్ని తీసుకుని స్లోగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇప్పుడు మనిషి ఉన్నాడు మనిషి ఓ కాలు సంసారంలోనూ ఓ కాలు దేవుడి వైపు పెట్టి బతుకుతూ ఉంటాడు ఓ సగం సంసారంలో ఉంటాడు ఓ సగం దేవుడి దగ్గర ఉంటాడు పూర్తిగా దేవుడి దగ్గర ఉండలేడు ఎందుకంటే సంసారాల ఆసక్తి ఉంటుంది అలాగే పూర్తిగా సంసారంలోనూ ఉండలేడు ఎందుకంటే ఈ సంసారం వీడికి దుఃఖాన్ని విషాదాన్ని భయాన్ని బెంగని తప్పింకేమీ ఇవ్వద్దు కాబట్టి ఇటు ఏదో ఒకటి దీన్ని కట్టుకున్నాం కాబట్టి దీనికే కట్టుబడి ఉందామని ఆ సంసారాన్ని కట్టుకుని ఉండలేడు అలాగే నన్ను విధులుపెట్టి దేవుడితోటి ఉండలేడు ఇటు అటు ఇటు ఇటు తిరుగుతూ ఉంటాడు మనిషి యొక్క స్వభావం అది అటువంటి మనిషితోటి ఇప్పుడు వాడు ఏమనుకుంటాడు నేను ఈ సంసారంలో పొడు ఉన్నాను ఐ బిలాంగ్ టు దిస్ వరల్డ్ ఈశ్వరుడేమో ఈ సంసారానికి అతీతంగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు అనుకుంటే అప్పుడు శాస్త్రం ఏమని చెప్తుందంటే నువ్వు పొరపడ్డావు నాయన నువ్వు సంసారంలో అనేక అంశాల్లో పొరపాటు ఒకటి ఈశ్వరుడు సంసారానికి అతీతంగా ఎక్కడో ఉన్నాడు అదో పొరపాటు ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు నువ్వే చెట్టు మీద ఉన్నావో ఆ చెట్టు మీదే ఉన్నాడు తర్వాత నువ్వు సంసారంలో పడిపోయి ఉన్నావు పాపాత్ముడివి ఈశ్వరుడు దేదీప్యమానంగా ఎక్కడో అది పొరపటే ఈశ్వరుడు ఏ లెవెల్లో ఉన్నాడో నువ్వు అదే లెవెల్లో ఉన్నావు ఈశ్వరుడు పక్షి నువ్వు పక్షివి ఈశ్వరుడు అందమైన రెక్కలు గల నువ్వు కూడా అందమైన రెక్కలు గల ఈ రెండు పక్షులు ఎప్పుడూ విడదీయడానికి వీరలేదు ఈ విధంగా ఆ భేదభావాన్ని ఈశ్వరుడికి దూరమైపోయాయనుకుంటున్నటువంటి జీవుడికి నీవు ఈశ్వరుడికి దూరం కాలేదు పొరబడ్డావు చూసుకొని హృదయం లోపల చూసుకో ఈశ్వరుడు ఉన్నాడు అని బోధిస్తే వాడికి ఊరట అందుకోసం అలా చెప్తున్నాడు సో సమానం వృక్షం సమానం వృక్షం అంటే అవిశేషం వృక్షం అని ఒకేచి తేడా లేని చెట్టు అంటే అదే చెట్టు సమానం అంటే అదే అవిశేషం అదే చెట్టు మరో చెట్టు కాదు ఇక్కడ ఏమిటండి చెట్టు అంటే ఉపలబ్ధి అధిష్టానతయా ఏకం అది మళ్ళీ ఇందాగా నేను మనం చేసిందే ఉపలబ్ధి అంటే కాగ్నిషన్ ఉపలబ్ధి ఇస్ కాగ్నిషన్ కాగ్నైజ్ చేస్తారు మీరు జీవుణ్ణి ఎక్కడ గుర్తిస్తారు కాగ్నైజ్ అంటే గుర్తించటం ఎక్కడ గుర్తిస్తారు జీవుణ్ణి ఎక్కడ గుర్తిస్తారు ఎక్కడ గుర్తిస్తారో దీంతో గుర్తిస్తారా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను ఈ నేను అనేటువంటి ఆ నేనుత్వాన్ని నేను అనేటువంటి భావాన్ని ఇక్కడ ఈ దేహంలో గుర్తిస్తానా దేహానికి బయట ఉండే చెక్కలోనో పెట్టులోనో గుర్తిస్తాను అంటే ధనికుడు లోభు లోభి నేను ధరములను గుర్తిస్తాడని దట్ ఈజ్ సెకండరీ దట్ ఈ ఆల్టిగెదర్ డిఫరెంట్ ఇష్యూ సో సో దేహమునందు తనను తాను గుర్తిస్తాడు కాబట్టి ఉపలబ్ధి అధిష్టానము దిస్ ఆఫ్ ఫర్ కాంబినేషన్ వాట్ ఈస్ దాట్ బాడీ తర్వాత ఈశ్వరుని ఉపలబ్ధి అధిష్టానం ఏమిటి అంటే దేవాలయం అంటారు గర్భగుడు అంటారు మూర్తి అంటారు ఓకే దేవాలయం ఉపలబ్ధి అధిష్టానం తిరుపతి ఉపలబ్ధి తిరుపతి వాళ్ళకి మరో దేవాలయం వెళ్ళావు అక్కడికి వెళ్ళి ఏం చేసావు వెళ్ళే దేవాలయం చూసి రావచ్చు కదా అభిప్రాయం అంటే ఉపలబ్ధి అధిష్టానం దేవాలయం కాదనమాట సంథింగ్ ఇన్నర్ ఓకే గర్భగృహము గర్భగృహం దగ్గరికి వెళ్ళావు విలా ఆ గర్భగృహాన్ని చూసి రావచ్చు కదా నువ్వు నో నో సంథింగ్ ఇన్నారు వాటి దా మూర్తి ఓకే మూర్తి ఉపలబ్ధి అధిష్టానము బట్ దెన్ మూర్తిని చూసి నువ్వేం చేస్తున్నావు మూర్తిని చూసింది దండం పెట్టి కళ్ళు మూసుకుంటున్నావు ఆ మూర్తిని కళ ద్వారా హృదయంలో ప్రతిష్ఠించుకునే ప్రయత్నం కాబట్టి ఇప్పుడు ఉపలబ్ధి ఎక్కడైందంటారు హృదయంలోనే ఆఖరికి దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకున్న వాడికి కూడా ఉపలబ్ధి అంటే కాగ్నిషన్ హృదయంలోనే అవుతుంది ఆ హృదయానికి ఒక ఉపాధి దేహము ఒక ఆశ్రయంగా ఉన్నది కనుక ఉపలబ్ధి అధిష్టానతయా ఏకం కాబట్టి ఏ హృదయంలో జీవభావము ఆ అనుభవానికి వస్తుందో నేను జీవుణ్ణి అనే నేను జీవుణ్ణి నేను ఎవరో అనుకోడు నేను నేను రామారావుని నేను ఫలానావాడు భర్తను ఫలానావాడి భార్యను ఫలావాడి తండ్రిని ఇలా అనుకుంటాడు నేను జీవుడిని ఎవడో అనుకోడు కానీ ఈ వీడన్నింటికీ కలిపి ఓ మాట చెప్పాలంటే నేను జీవుణ్ణి అలాగే నేను దేహం ఎవడో అనుకోడు నేను ఫలానా నేను ఫలానాలం వాణ్ణి నేను మొగాని నేను ఆడదానను నేను అందంగా ఫైరంలో నేనేమో ఫైరంలో కాదు అని ఇలాగనమాట దేహధర్మాలను అధ్యాసం చేసుకుంటాడు కానీ దేహమే నేను జీవధర్మాల్లో అధ్యాసం చేసుకుంటున్నాడు జీవుడనే అనుకోడు సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏ ఏ ఉపాధిలో ఏ లోకస్లో మీరు దేవుణ్ణి ఈ జీవుణ్ణి అనుభవం చేసుకుంటున్నారో అదే లోకస్లో దేవుడు ఉన్నాడు అది గుర్తించాలి అది దేవుడు కోసం బయట వెతకడం అంత పొరపాటు ఇంకోటి లేదు అని నేను అంటాను ఎక్కడైనా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి ఈశ్వరుని యొక్క మహిమను జగత్తులో దర్శించటం కోసం మీరు తిరగండి ఎక్కడికైనా వెళ్ళండి అంతేగాని ఇక్కడ లేని దేవుణ్ణి ఎక్కడో ఉన్నాడో చూడడం కోసం మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళండి ఆ పొరపాటు చేయొద్దు కనుక ఏదో ఈ పొల్యూషను ఈ గోళ ఎప్పుడు ఉండేదే చేంజ్ ఆఫ్ సీన్ తర్వాత ఈశ్వరుని యొక్క విభూతి ప్రపంచంలో సర్వత్రా ఉన్నది ఈ విభూతి ఇంప్రకం విభూతి విభూతిలో భేదం ఉంటుంది కదా కాబట్టి దాన్ని చూసే ఆ ఈశ్వరుని మహిమ ఎంతటితో తెలుసుకుని వద్దామని ఆ దేవాలయం ఎంత గొప్పది ఆ గర్భ కూడా గొప్పది ఆ రూపం వెంకటేశ్వర స్వామి రూపం నిజంగా అత్యాకర్షణీయమైన రూపం ఆ రూపం యొక్క విభూతి ఆ స్థానం యొక్క విభూతి దానికోసం వెళ్ళటమే కానీ ఫైనల్గా మీరు ఈశ్వరుణ్ణి దర్శించేది హృదయంలోనే ఉపలబ్ధి అధిష్టానత ఏకం అది సమానం అంటే అర్థం అది అది సమానత్వం ఓకే సమానమైంది ఇంకా వృక్షం చెట్టు చెట్టు అంటే ఏమిటన్నారు వృక్షం నిజంగా చెట్టు అనుకున్నారు వృక్షమేమో వృక్షం అంచేతనే కొంతమంది ఏం చేస్తారంటే ఈ పొరపాటు చేస్తూ ఉంటాను నేను చూస్తూ ఉంటాను మీరు చూసారో లేదో నాకు తెలియదు నేను చూస్తాను కాబట్టి నేను ఈ పొరపాటు చేయకూడదు అని చెప్తూ ఉంటాను ఓ చెట్టు ఒకటి ఓ పెద్ద చెట్టు బొమ్మ వేసి కూర్చుంటాను కూర్చుని ఇంకా ఇదిగో ఇదే ఇదే బ్రహ్మాండము అని తలబిందులు చెట్టు ఇదే బ్రహ్మాండము ఓకే ఇది బ్రహ్మలోకము అని ఆ చెట్టుకు ఊర్ధ్వ మూలం కదా అది తర్వాత ఇది చెట్టు ఇంకొక ఇది పాతాల లోకము ఈ మధ్యలో ఇగో ఇది భూలోకము మనం ఇక్కడ ఉన్నాము అని అదేదో యాజిఫ్ ఇట్ ఈస్ ఎ గ్లోబ్ గ్లోబ్ ఉంటుంది చూడండి సో జా జాగ్రఫీలో ఓ గ్లోబ్ ఉంటే దిస్ ఇస్ ది గ్లోబ్ యాస్పెర్ గీత అని ఇంకొకటి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈజ్ ఏ మెటఫర్ ప్యూర్ అండ్ సింపుల్ దృష్టాంతం తప్ప ఒకటి కాదు మనం ఇంతకు తెలివైన వాళ్ళం అని తెలిస్తే మహర్షులు ఆ దృష్టాంతాలు చెప్పువారు కాదేమో అని ఎందుకంటే దృష్టాంతాన్ని డిస్టార్ట్ చేయటంలో వీళ్ళు నిష్ణాతలు అయిపోతున్నారు ఏ దృష్టాంతం చెప్పాలన్నా భయమే దృష్టాంతం చెప్పారంటే దాన్ని బాడు చేసి పెడతారు సో ఎనీవే సో వృక్షం ఇవ అంచే శంకరులు కానీ దృష్టాంతత్వాన్ని ఎప్పుడూ అలా పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు మిస్టేక్ చేయొద్దని వృక్షం ఇలా చెట్టులాగా ఇట్స్ నాట్ రియల్లీ చెట్టు చెట్టు లాగా అన్నందుకు కుట్టలాగా ఎందుకనకూడదు చెట్టులాగానే ఎందుకు అనాలి ఉచ్ఛేదన సామాన్యాత చెట్టుని నరికేయడం అనేది ఒకటి ఉంది అలాగే ఈ దేహము కూడా నరికివేయబడుతుంది ఫెల్లింగ్ అంటారు నరికి చెట్టు నరికేయడం అంటే చెట్టు అక్కడే ఉంటుంది అంటే చచ్చిపోతుంది చచ్చిపోయింది ఆల్రెడీ అలాగే ఈ దేహం అక్కడే ఉంటుంది ఇట్ ఇస్ ఫెల్డ్ అక్కడే ఉంటుంది అయినా ఏమీ లాభం లేదు చచ్చిపోయిన వాళ్ళ చచ్చిపోయేటన్నట్టే సో దిస్ కైండ్ ఆఫ్ ఉచ్ఛేదనం అన్నది దీనికి సమానంగా ఉంది అని చేత దీన్ని చేస్తన్నారు తర్వాత చెట్టు మీద పక్షి చక్కటి దృష్టి అన్న నేను చెప్పే ఉంటాను మళ్ళీ చెప్తున్నా చెట్టు మీద పక్షి ఉంటుంది కానీ చెట్టు పడిపోయినప్పుడు పక్షి పడిపోదు పక్షి ఎగిరిపోతుంది అది మర్చిపోదు ఇప్పుడు మీకు నేను ఒక చిత్రాన్ని ఒకటి చెప్తాను మీరు ఆలోచించండి ఓ నది మహావేగంగా పరుగులు తీస్తోంది పరవళ్ళు తొక్కుతో ప్రవహిస్తోంది ఏమండి గట్టుని కోసేస్తోంది ఓ చెట్టు ఒకటి గట్టు మీద ఆ చెట్టు సుఖంగా హాయిగా ఉంది ఎందుకంటే విశాలమైన గట్టు హ్యాపీగా ఉంది కానీ నది పరవ వరదొచ్చేసిన దానికి పరవళ్ళ తొక్కుతో గట్టును కోసేసి కోసేసి కోసేస్తే ఆఖరికి అంతకుముందు దాకా చాలా విశ్రాంతిగా దృఢంగా ఉన్నటువంటి ఈ చెట్టు ఇప్పుడు దాని మూలము నుంచి నేల కరిగిపోవడం చేత అది అలా ఉరిగిపోతూ ఉరిగిపోతూ ఉరిగిపోతూ ఆ చెట్టు మీద పక్షి కూర్చుంది అది గమనిస్తోంది సమ వ్యవహారాన్నంతరం గమనిస్తూ ఈ నది మాత్రం అలా కోసేస్తూ కోసేస్తూనే ఉంది ఆఖరికి ఇంకా చెట్టు నిలబడలే నిలబడ్డానికి కూడా సరిపడేంత పట్టు లేక నేలలో అది పెద్ద ధ్వని చేస్తూ ఆ ప్రవాహంలో పడి కోటుకుపోతుంది సరిగ్గా ఆ చెట్టు పడి టైంలో ఆ పక్ష అక్కడి నుంచి ఆ ప్రవాహానికి కాలము అని పేరు టూ థౌజండ్ వన్ కాబట్టి మిలీనియం న్యూ మిలీనియం అని ఇంకా ఆ రింగు అంటూ నేను ఆ పార్టీలో వేను ఇంతలోకి టూ థౌజండ్ ఉన్నాం ఏం టూ ఇట్ ఈస్ రన్నింగ్ ఎట్ ఎ వెరీ ఫాస్ట్ ఫేస్ టూ అంటే నాకు భయం వస్తుంది ఎందుకంటే అయిపోతుంది అప్పుడే టూ థౌజండ్ సో టూ ముందు రాబోతుంది ఆల్రెడీ అప్పుడే గారు టూ థౌజండ్ సో కాలం మహావేగంగా వెళ్ళిపోతాం పరవళ్ళు తొక్తే వరదమంటే ఈ అడుగున నేల కోసేస్తోందన్నామే అదే ఆయుర్దాయం ఆయుష్ చెట్టు దేహం పక్షి మీరు మీరంటే జీవుడు పక్షి రెండే పుట్ట కనుక ఉచ్ఛేదన సామాన్యాత్ శరీరం కోసివేయుట ఫెల్లింగ్ అనేది ఇట్ ఇస్ వెరీ కామన్ థింగ్ బిట్వీన్ ద బాడీ తర్వాత శరీరము వృక్షము రెండింటికి సమాన లక్షణం ఉంది కనుక శరీరమే వృక్షము లేకపోతే అసంగ శస్త్రేణ దృఢేన ఛత్వా అని గీతాచార్యుడు చెప్తాడు సో ఆ చెట్టుని ఈ దేహమనేటువంటి చెట్టుని అసంగము అనే శస్త్రంతో వైరాగ్యము అనే శస్త్రంతో నువ్వు ఖండించి తతఃపదం తత్పరిమార్జితవ్యం ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపంలో విలీనము కావదెను అని ఉన్నది కాబట్టి జ్ఞానంతో ఈ అజ్ఞా జ్ఞానముతోటి ఈ దేహం అనేటువంటి వృక్షాన్ని ఖండించట సంభవమే లైక్ ఈవెన్ ఎనీ ట్రీ కెన్ బి కట్ సో ఆ సమా ఆ రకమైన పోలిక చేత కూడా అసమాన లక్షణం దీన్ని ఈ దేహాన్ని వృక్షంతో పోల్చారు తర్వాత పరిశస్వ అంటే పరిష్వక్తవంతం అంటే కౌగులించుకుని ఉన్నారు అంటే దేహము ప్ర దేహము జీవుణ్ణి కాదు జీవుడు తనకొక దేహాన్ని వెతుక్కున్నాడు తయారు చేసుకున్నాడు ఎలా అయితే పక్షి తనకొక చెట్టుని ఫిక్స్ చేసుకుందో అలాగే జీవుడు తనకొక దేహాన్ని ఫిక్స్ చేసుకున్నాడు అని అభిప్రాయం జీవుడు వచ్చి ఈ శరీరాన్ని వచ్చి కౌగులించుకున్నాడు అది సంద శరీరం వచ్చిన తర్వాత జీవుడు రావడం కాదు జీవుడు వచ్చి శరీరాన్ని కౌగులించుకున్నాడు పరిష్వర్తమంటావు ఈశ్వరుడు కూడా అంతే ఓకే తర్వాత సుపర్ణా వివాకం వృక్షం ఫలో ఉపభోగాథం ఇంకా ఈ వృక్ష అనే దృష్టాంతాన్ని ఆ మెటఫర్ దాన్ని ఇంకొంచెం ఇంకో అంశంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు పక్షి చెట్టు మీదకి ఎందుకు వస్తుంది పళ్ళుని భుజించడం కోసం వస్తుంది ఫల ఉపభోగం కొరకు వస్తుంది అలాగే ఈ జీవుడనే పక్షి ఈ చెట్టు మీదకి ఎందుకు వచ్చేదంటే ఫలాన్ని అనుభవించడం కోసం వచ్చేది కర్మఫలాన్ని అనుభవించాలి కర్మఫలాన్ని అనుభవించడానికి ఒక ఉపాధి కావాల్సి ఉంటుంది ఎందుకంటే కర్మఫలము సుఖమైన అవుతుంది దుఃఖమైనా అవుతుంది సుఖదుఖాలు కలగాలి అంటే ఫిజికల్ బాడీ ఉండాలి ఫిజికల్ బాడీ ద్వారానే సుఖదులు కలుగుతాయి ఫిజికల్ బాడీ లేకపోతే సుఖదుఖాలు ఉండవు నిద్రలో సుఖ దుఃఖములకు అతీతమైన ఆనందమే ఉంటుంది కానీ సుఖదుఖాలు ఉండవు నిద్రలో ఎందుకంటే అక్కడ దేహాభిమానం ఉండదు కనుక కనుక ఒక దేహము అవసరము భోగము కోసం దేహం అవసరం కర్మఫల భోగం కోసం అందుకోసము దేహాన్ని తయారు చేసుకుంటాడు సో భార్యాభర్తలు కలిసి కాపురం చేయాలంటే ఇల్లు అవసరం అందుకోసం ఇల్లు కట్టుకుంటాం భార్యని అలాట్టు భర్త పురుషుడు ఏం చేస్తాడు సుఖంగా జీవించడం కోసం భార్యను తెచ్చుకుని ఇల్లు కట్టుకుంటాం సంథింగ్ లైక్ దాట్ అయితే యూ కెన్ సే ఇట్ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్ ఆల్సో సో ఫలోపభోగార్థం ఆ సెన్స్లో కూడా ఇది వృక్షము ఎందుకంటే చెట్టులో పండు ఉంటుంది ఆ పండుని ఈ పక్షి కొరికి తింటుంది అయితే మరి ఈశ్వర పక్షి మాట ఏమిటి ఈశ్వరుడు కూడా ఫలం కోసమే ఈ చెట్టు మీదకి వచ్చాడంటే ఫలం భోగించడం కోసం రాలేదు అది తర్వాత చెప్పబోతున్నారు ఫల ప్రధానార్థం ఫలాన్ని ఇవ్వడం కోసం వచ్చాడు చిన్న వేడ ఉంటుంది ఫలాన్ని అనుభవించడం కోసం కర్మఫలాన్ని అనుభవించడం కోసం జీవుడు ఈ చెట్టుని ఆశ్రయిస్తే ఈ చెట్టులో ఈశ్వరుడు ఆశ్రయించి ఉన్నాడు ఆశ్రయించి ఫలాన్ని అనుభవించడం కోసం కాదు ఫలాన్ని ఇవ్వడం కోసం ఎలాగంటే చూడండి ఈశ్వరుడు కంటికి చూసే శక్తి ఆ చూసే శక్తిని వినియోగించుకుని సుఖ దుఃఖాలని సంపాదించుకుని పుచి వీడిది అంతే కదా ఇదో నేను సుఖం కోసం చూసే శక్తి ఇచ్చానని కానీ దుఃఖం కోసం చూసే శక్తి ఇచ్చారని కానీ అలా ఏముండదు ఈశ్వరుడు చూసే శక్తినే ఇస్తాడు దానికి సుఖమును కానీ దుఃఖమును కానీ ఎగ్జెక్టివ్గా జత చేయడం ఆ చూసే శక్తితో వీడు ఏం చేస్తాడు కొంతమందిని చూసి సుఖాన్ని పొందుతాడు మరి కొంతమందిని చూసి దుఃఖాన్ని పొందుతాడు అలాగే వినే శక్తిని ఇస్తాడు వీడు ఒకప్పుడు ఆ శక్తి ద్వారా సుఖాన్ని పొందుతాడు ఆ వినేయ శక్తి ద్వారానే దుఃఖాన్ని పొందుతాడు అలాగే మనన సామర్థ్యాన్ని ఇస్తాడు మననం చేసే శక్తిని ఇస్తాడు మనస్సు ఆ మననం ద్వారా ఒకప్పుడు సుఖాన్ని తరచుగా దుఃఖాన్ని వీడి పొందుతూ ఉంటాడు కాబట్టి సుఖ దుఃఖములను అనుభవించడం వీడి సుఖ దుఃఖములను అనుభవించడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాడు ఈశ్వర్ దాట్ ఈస్ ది కరెక్ట్ వర్డ్ సో గవర్నమెంట్ ఏమిస్తుందంటే ఎలక్ట్రిసిటీ రోడ్స్ ఇస్తుంది గవర్నమెంట్ టెలిఫోన్ ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇండస్ట్రీలు పెట్టుకుంటారు అందరూ కొంతమంది లాభాలను పొందుతారు కొంతమంది నష్టాలను పొందారు లాభ నష్టాలకినూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధం ఉందా లేదా అంటే ఉంది లేదు కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఇండస్ట్రీ ఉండదు ఇండస్ట్రీ లాభ నష్టాలు ఉండవు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధం ఉంది బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజెంట్ డైరెక్ట్లీ కంట్రిబ్యూట్ టు యువర్ ప్రాఫిట్స్ అండ్ యువర్ లాసెస్ సో ఈశ్వరుడు దేహము గుండెకాయ రక్తప్రసారం జఠరాగ్ని కన్ను ముప్పు చెవి మనస్సు బుద్ధి ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇస్తాయి ఇది ఉపయోగించుకుని మనం సుఖాల్ని దుఃఖాలని మనం ఏరుకుంటూ ఉంటాం కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు జీవుడు ఉన్నాడు ఈశ్వరుడు ఫల దాత ఫల ప్రధాన రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు ఫల కోసం జీవుడు ఈ వృక్షాన్ని ఆశ్రయించుకుని ఉన్నాడు తరువాత అయం హి వృక్ష ఈ వాక్యం సర్వాన్ని చాలా మంచి వాక్యాన్ని ఇది ఊర్ధ్వమూల అవాక్షాఖ అశ్వత్థ అవ్యతమూల ప్రభవ క్షేత్రసక్రాణికర్మఫలాశ్రయపరిష్ సుపర్ణ వివా అవిద్యా కామ కర్మ వాసనాశ్రయ లింగోపాధ్యాత్మేశ్వరంగోపాధ్యాత్మేశ్వరౌ మంచి వాక్యం చాలా గంభీరమైన వాక్యం ఈ వాక్యాన్ని రేపు రేపు ఉంది ఇది సుద్రీ వాళ్ళ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదస్ పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్య ఓ శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ద శ్రీకృష్ణ